మళ్ళీ అదే సమయంలో గృహస్థగా ఉండి యజ్ఞం చేసి సన్యాసం తీసుకున్న తర్వాత వేరే చూస్తే దట్ ఈజ్ ఓకే బట్ అదే సమయంలో ఇది బ్రహ్మార్పణం బ్రహ్మవే అనే శ్లోకం చెప్పడానికి కడుపుకుంటుంది నోవే అలా చెప్పి ప్రసక్తే లేదు అసలు కర్మ చేయద్దని చెప్పారు నువ్వు నీకు భేద దృష్టి ఉన్నప్పుడే కర్మ చేయ ఇప్పుడు మీరు పూజ మొదలెట్టారనుకోండి పువ్వులు అర్పించినా ఒకటే నీళ్ళు అర్పించినా ఒకటే ఆకులు అర్పించినా ఒకటే అలాంటి పూజ చేయడం మానేయడం మంచిది పూజ చేయదలుచుకుంటే దాని పద్ధతి ఎలా ఉందో అంతా పర్ఫెక్ట్గా చేయాలి చేతనైన లేదు అంతా బ్రహ్మే అంతా ఏకం అంతా ప్రబలీన కర్ప్రాధికారక విషయాన్ని మీకు అనిపించిందంటే చక్కగా ఒక దూర పీఠం వేసుకుని ఆత్మనిష్టగా ఆత్మభావన చేస్తూ అయితే అహమస్మి సదాభావి అనేటువంటి ఆ ప్రత్యయాన్ని దర్శిస్తూ కూ డోంట్ కపుల్ దిస్ విత్ దాట్ ఇప్పుడు పాద్యం ఇవ్వండి ఆ పాద్యం సమర్పయాన్ని తర్వాత అర్ఘ్యం ఇవ్వండి అర్జ్యం పోలండి పాద్యమైనా ఒకటే కదా అర్ఘ్యమైనా ఒకటే కదా అంటే ఇంకా ఇంక మీరు పూజ ఏం చేస్తారు అది ఇది ఒకటి కాదది పాద్యం వేరే అర్ఘ్యం వేరే ఆ ఉపచారం వేరే ఉపచారం వేరే భేద దృష్టితోటే కర్మ నడుస్తుంది కర్మ చేసే కాబట్టి ఆ కర్మని మీరు కప్పులు చేయటం కుదరదు కనుక సో విద్యాకర్మల సముచ్చయం చేత మోక్షం వస్తుంది అనేటువంటి మాట అసలు సముచ్చయమే కుదరదు కుదరదు అపోసిట్ చేసి తర్వాత అవశ్యం హీ అన్యతరత్ మిథ్యా సత్ ఇప్పుడు చూడండి బంగారం అంతా ఒక పరిస్థితి మనకి మన దర్శనము దర్శనం అంటే ఇంకో పరిస్థితిలో నెక్లెస్ వేరు కంకణం వేరుగా ఉన్నది చూడమని వేరుగా ఉన్నది ఇయర్ రింగ్ కర్ణాభరణం వేరుగా ఉన్నది ఇప్పుడు రెండు విషన్స్ ఉన్నాయి ఈ రెండు విషన్స్ కూడా కరెక్ట్ అనడానికి వీల్లేదు పరమార్థంగా అబ్సల్యూట్ ట్రూత్ ఏది అంటే ఇది ట్రూతేనండి అది ట్రూత్ అంటే ఇక్కడ గురుతుందండి ఇదే ఒకటే ఇదే పది అంటే ఇక్కడ గుర్తుంది అది ఒకటా అంటే ఇదే ఒకటి ఇదే పది అది సో నూనో అలాంటి పరిస్థితులు రెండు ఉన్నాయి ఓకే ఐ అగ్రి రెండు పరిస్థితులు ఉన్నాయి రెండు పరిస్థితులు ఉన్నప్పుడు ఒకటి పరమార్థ సత్యమని ఇంకొకటి మిథ్య భాషించిదని మనం విడతీసుకోవాల్సి ఉంది అన్యత మిథ్యాస్యాలు కాబట్టి బంగారము అంతా ఒక్కటే అని ఒక సిచ్యువేషను నగలు వేరువేరుగా ఉన్నాయి అని ఇంకో సిచ్యువేషను ఈ రెండు సిచ్యువేషన్స్లో ఏదో ఒక సిచ్యువేషను సత్యమని రెండో సిచ్యువేషను మిథ్యని మనం స్వీకరించక తప్పదు అలాగే ఇక్కడ కూడా ఈ కారకములన్నీ వేరువేరుగా ఉన్నాయి అనే ఒక సిచ్యువేషను ఈ కారకాలన్నీ వేరుగా భాషించడమే కానీ వాస్తవంగా అయితే అంతా బ్రహ్మయే అని ఇంకో సిచ్యువేషన్ రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ రెండు సిచ్యువేషన్స్లో వన్ ఆఫ్ దె మస్బి వన్ ఎందుకంటే ఇది తాడు ఇది పాము అనుకోండి రెండు సత్యాలే అంటే ఒకటి మిత్ అవ్వాలి ఒకటి సత్యం అవ్వాలి లేకపోతే అనే సమస్య కాదు లేకపోతే రెండు మిథ్య అయితే అనేవ్వండి లేకపోతే రెండు సత్యాలు అవ్వచ్చు ఓ తర్ ఆఫ్ ఈక్వల్ సిచ్యువేషన్ ఇది తాడండి ఇదే బామండే అని మీరు ఇదే తాడండి ఇదే బాబండే అన్నారు అనుకుంటున్నాను దెన్ వన్ ఆఫ్ ది మస్ట్ బి మిథ్యా క్లియర్ ఎందుకంటే ఒకే అబ్జెక్ట్ ఉంది అక్కడ ఒకే అబ్జెక్ట్ మీద రెండు విషన్స్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది విషన్స్ మస్ట్ బి రా మిథ్యా ఓకే అగ్రీడ్ దెన్ విచ్ ఈస్ బంగారం అంతా ఒక్కటే అనేది నగలన్నీ వేరువేరు సత్యము బంగారం అంతా ఒక్కటే మిథ్య అది మిథ్యయా అది బంగారవంతా ఒక్కటే అనేది సత్యము నగలు వేరువేరుగా భాషించుట మిథ్య ఇది మిథ్యయా మీరే ఆలోచించి చెప్పండి సో స్పష్టంగా మీకు తెలిసిపోతుంది సత్యమేదో మిత్యేదో తెలిసిపోతుంది అలాగే ఇక్కడ కూడా అందం తర్వాత వాక్యం అన్యతరస్యచ్యాత్మ ప్రసంగే యుక్తం యత్ స్వాభావికాజ్ఞాన విషయస్ ద్వైతస్యమివైతము ద్వైతం అంటే డ్యువాలిటీ డ్యువాలిటీ అంటే ప్లూరాలిటీ అని అర్థం ద్వైతము అని ఊరికే టెక్నికల్గా అన్న దాని అర్థం నానాత్వం అనే ప్లోరల్ ఈస్ డ్యూయర్ వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ అని మీరు అంటే దెన్ టూ ప్లస్ వన్ బికమ్స్ త్రీ త్రీ బికమ్స్ ఫోర్ ఎక్సెట్రా Suppose you say ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ 1. One more 1, still 1. మోర్ వన్ స్టిల్ వన్ సో ఎనీవే డోంట్ బాదర్ ఎట్ ద్వైతం అండ్ బహుత్వం రెండు ఒకటి నో డిఫరెన్స్ ఎనీవే సో ఇప్పుడు కారకములన్నీ అనేకము ఒక పరిస్థితి ఈ కారకములన్నీ స్వరూపత బ్రహ్మమాత్రమే అనే రెండో పరిస్థితి ఈ రెండు పరిస్థితుల్లో ఏదో ఒకటి మిక్చవ్వాలి ఏదో ఒకటి మిథ్యవ్వాలంటే సో అన్యతరస్యచ మిథ్యాత్మ ప్రసంగే అన్యతరా అంటే వనమాంగ్ టూ అన్యతమా అంటే వనమాంగ్ మెనీ సో ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్యతరస్యచ మిథ్యాత్మ ప్రసంగే ఇంట్లో ఏదో ఒకటి మిథ్యవ్వాలి అని మనం అనుకున్నప్పుడు తాడు పాము ఏదో ఒకటి మిత్ అవ్వాలి అని మనం అనుకున్నప్పుడు ఏది మిచ్చవుతుందంటారు ఏది మిచ్చయితే బాగుంది రీజనబుల్గా ఉంది యుక్తం ఏది యుక్తం అంటే స్వాభావికమైన అంటే పుట్టుకతోటే వచ్చినటువంటి అజ్ఞానం వల్ల ఏ ద్వైము ఏ నానాత్వము కల్పించబడి ఉన్నదో అది మిత్యవుతుందని ఈ నానాత్వమునకు అంతర్ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి కామనాలిటీ నగలన్నీ వేరువేరుగా భాషించటమిత్యని వాటన్నిటి అంతర్లీనంగా ఉన్నటువంటి బంగారము కామనాలిటీ సత్యమో మనం స్వీకరించాల్సి ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈ జగత్తులో కర్తాది కారకములు ఏవైతే భాషిస్తున్నాయో ఈ భాషించటమిత్యని వీటికి అంతర్లీనంగా ఉన్నటువంటి కామన్ ట్రూత్ ఈ అఖండ సత్త సో దట్ దట్ ఎగ్జిస్ట్ దట్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్ అఫ్ సల్యూ అది అఖండము అది అద్వయము అది సత్యమని మనం స్వీకరించక తప్ప శృతి కూడా అలాగే బోధిస్తుంది సో అదే అంటున్నారు ఎత్ర హిద్వైతమివభవతి అని ఒక శృతి వాక్యం శంకరులో కొటేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ కొటేషన్ ఇస్తారు అనవసరపు కొటేషన్స్ ఉండవు కొంతమంది కోటేషన్ నన్ను మొదలుపెట్టి రామాయణంలో చెప్పాడు భారతంలో చెప్పాడు భారవతంలో చెప్పాడు ఊరికే పిచ్చెత్తినట్టుగా మొత్తం శ్లోకాలన్నీ చెప్పుకుంటూ పోతారు ఆఖరికి ఏదీ తేలదా విషయం తేలదు వివేకం ఉండదు అంత హీజీగా ఉంటుంది అలా ఉండకూడదు అలాంటి హీజీ హెజీ థింగ్ దట్ ఈస్ నాట్ టీచింగ్ హెజ్ సమ్ ఇమోషనల్ ఊచ్ మే హ్యావ్ సమ్ బట్ శాస్త్రం దగ్గర అలా ఉండకూడదు కదా ఎనీ సో ఎత్ర హిద్ ద్వైతం ఇవ్వతి ఎత్ర అంటే ఎస్మిన్ అవిద్యాకాలే వీడు అజ్ఞాని ఆ టాపిక్ అలాంటి టాపిక్ వీడు ఉన్నటువంటి కాలంలో ద్వైతం భవతి నానాత్మము కనపడు ఉంటుంది ఉంటుంది నానాత్మ ఉంటుందంటే సత్యమైపోతుంది ద్వైతం భవతే కాదు ద్వైతం ఇవ్వతి నానాత్మంలాగా ఉంటుంది ఏమన్నా నానాత్మంలాగా ఉంటుంది అంటే నానాత్వం సత్యమం ఇచ్చ అది పాములాగా కనపడింది అన్నారు అనుకోండి ఇప్పుడు పాము సత్యం అంటారా మిచ్చ అంటారా మిథ నానాలు అదే ఆభరణాలు అంటే ఇప్పుడు ఈ అనేకత్వము మిథ అన్నది దస్టాబ్లిషెస్ దిత్యాత్వం ఆఫ్ తర్వాత ఇంకొకటి కొంతమంది ఎక్కడా వేదం మొత్తం మీద అంటే వైదికులు వేదం చెప్పిన దాన్ని బలంగా స్వీకరిస్తారు ప్రమాణంగా స్వీకరిస్తారు అందుకోసం చెప్తూ ఉండటం వేదం మొత్తం మీద ఎక్కడా కూడా ద్వైతమేవ భవతి అని ఎక్కడా మీకు రాదు ఎక్కడొచ్చినా ద్వైతమివ అనే వస్తుంది ఏకం ఇవ అని ఎక్కడా రాదు ఏకం ఏవ అని వస్తుంది ఏకం ఏవ వన్ అండ్ ఓన్లీ వన్ ద్వైతం ఇవ లైక్ ఈవెన్ క్లోరాన్ యాజ్ దో క్లోరాన్ ఇవి ఇంకా ఫిక్స్డ్ ఇవి పడికట్టు పదాలు అంటాను చూడండి సంథింగ్ లైక్ వైతం ఇవ ఏకం కొంతమంది అడుగుతా ఏమని అడుగుతారంటే నేను ఎక్కడికో వెళ్ళాను ఏదో ఆశ్రమం వాళ్ళు అరేంజ్ చేశారు ఫ్లారిడాలో పెట్టారు వెళ్ళాను వెళితే ఓ రోజు ప్రసంగం అయింది ఆ రోజు ప్రసంగం అయిన తర్వాత అక్కడ ఉన్న పది మంది యాభై మంది అటెండ్ అయ్యారు ఓ మంది ప్రధానమైన వాళ్ళు ఈ పది మంది నన్ను సెపరేట్గా కలిసి మీరేమో అంతా ఒక్కటే చెప్తున్నారు మరి మొన్న నిన్న కాక మొన్నే మహాత్ములు వచ్చి అంతా వేరు చెప్పి వెళ్ళారు ఇప్పుడు మేము ఏది స్వీకరించాలండి అని అడిగారు అంటే నేను చెప్పాను చూడండి మీరు ఏమి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి సపోజ్ ఇదే ప్రశ్న మీరు ఆ మహాత్ముడిని అడిగారు అనుకోండి ఆయన ఏం సమాధానం చెప్తారు ఆయన చెప్పిందే స్వీకరించాలని చెప్తారు అవునా నేను కూడా అలాగే చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేకపోతే మరేదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ముందు వాట ఆన్సర్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టెల్మీ నార్మల్గా అయితే మీరు ఏమని చెప్తారంటే నేను చెప్పిందే సత్యం మీ నేను చెప్పిందే ఫాలో అవ్వమని మీరు చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము యా మరి వైయూ ఆస్ట్ మీ గే ఎనీవే ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దా మీరే నిర్ణయించుకో ఎందుకంటే నేను చెప్పింది మీరు ఎలాగా మీరు మాట వరుసకి నేను ఖాళీగా కూర్చున్నాను మీరు వచ్చి అడిగారు కానీ నేను చెప్పింది మీరు చేసేది ఉండదు ఎలాగే ఉండదు యూ డిసైడ్ అని నేను చెప్పాను అంటే మీరు మరీ అంత డిప్లొమాటిక్గా చెప్పేస్తే ఎలాగా ఏదైనా సూచన ఇవ్వండి అన్న ఓకే ఇఫ్ యూ విష్ ఐ విల్ బి మే సూచన వేదము యొక్క తాత్పర్యము యూనిటీ సైన్స్ యొక్క తాత్పర్యము యూనిటీ ఇది మీరు అర్థండి వాళ్ళు సైంటిస్టులు మళ్ళా సైంటిస్టులుంటే కాబట్టి సైన్స్ తాత్పర్యం యూనిటీ ఎలా చూడండి ఇప్పుడు ఒక మనిషి నడుస్తూ కా కింద కాలుదారి పడిపోయాడు అక్కడ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది entirely two different events this is how normal appearance mana drushtiki normal drushtiki allaa kanapadutundi rendu veru veru vishayalu kaani vastavamlo aa rendu okata how it is gravitation they are one in gravitation and asatyanni science cheptundi newton mahashayudu chettu minchi pandu padindaaniki భూమి సూర్యుడు చుట్టూ తిరిగి దానికి కాంబినేషన్ వేసి ఈక్వేషన్ రాశాడు అవునండి నూట చేసిన పని అదే కదా దట్ ఈస్ వాట్ సైన్స్ ఈజ్ తర్వాత ఈ ఎనర్జీకి ఈ మాస్కి రెండు వేరువేరుగా కనపడుతున్నాయా లేదా కానీ మీరు ఐన్స్టైన్ మహాశయుడు ఆ రెండింటి యొక్క ఏకత్వాన్ని చెప్తాడు అసలు సైన్స్ అంటే మీకు సైన్స్లో ఏ లా వచ్చినా అది ఆ లా యొక్క డెఫినేషన్ ఏమిటో తెలుస్తున్నా మీకు సైన్స్లో చెప్పదు ఈ మాట మాట మీరు చెప్పాలంటే మీకు వేదాంతంలోకి వస్తే తెలుస్తుంది Any law, any law, law yoke definition evidente, it is a unifying principle of apparently different events. That is what a law is. This is the, a law about class. Law of cooling, Newton's law of cooling. And where where usthala allo, kodartal, vedekutna, challa arutna, den ki, wakadhani ke, wakadhani ke sammanhali natta ka undi, kaani undi sammannao. ఆ సంబంధాన్ని చెప్తారు అలాగే బ్లాక్ బాడీ రేడియేషన్ స్టిఫన్స్ లా దేర్ ఈ చీజ్ ఇండిపెండెంట్ లాగా అనిపిస్తాయి బట్ దే ఆర్ ఆల్ యునైటెడ్ ఇన్ వన్ కామన్స్ దట్ ఈజ్ వాట్ సైన్స్ ఈజ్ అండ్ దట్ ఈస్ వాట్ వేదాంత ఈజ్ మీరు ఈ మహాత్ముడిలో చెప్పాడు ఆ మహాత్ముడాలో చెప్పాడు వాట్ ఈస్ దిస్ యూ షుడ్ నాట్ బిల్ లైక్ దట్ యూ షుడ్ యూస్ యువర్ మైండ్ అండ్ థింక్ అండ్ దెన్ ప్రొసీడ్ ఈ మాట చెప్పాను మొన్నాడు ఆమె ఉన్నాడు మూడు రోజులు నా ప్రసంగాలు మూడు రోజులు అయిన తర్వాత సెలవు తీసుకుని నా దారి నేను వచ్చేసా సో ఎందుకు చెప్పి సో ఎత్ర హిట్ ద్వైతం ఏమొప్ప సో ఇలాగంటి సందేహాన్ని ఎవడో తెలియనివాడు పడితే పడవచ్చు కానీ వివేక్కి అటువంటి సందేహానికి గురి అయ్యేటువంటి అవకాశమే లేదు చాలామంది అంటూ ఉంటారు కన్ఫ్యూషన్గా ఉందని యా యు ఆర్ కన్ఫ్యూస్డ్ దెర్ ఈజ్ కన్ఫ్యూషన్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ థింగ్ శాస్త్రంలో కన్ఫ్యూషన్ ఏం లేదు శాస్త్రం ఏం చెప్పిందంటే ఎత్ర హి ద్వైతమివ భవతి ఏకమేవా అద్వితి ఇవా ఏవా ఇంత మాత్రం తేడా తెలిస్తే రెండు పదాలకి ఉన్న తేడా తెలిస్తే లైక్ ఈజ్ ఇవా ఓన్లీ ఈజ్ ఏవా వన్ అండ్ వన్ ఓన్లీ ఏకమేవా లైక్ ఈవెన్ యాజ్ దో ఇట్ ఎక్స్ప్లోరర్ దట్ ఈజ్ ఇవా ఈ వేదము సుస్పష్టంగా చెప్పింది ఇంత స్పష్టంగా అయితే మరి మీరు ఇంత పకడ్బందీగా చెప్పేస్తున్నారు ఇంత స్పష్టంగా చెప్తే మరి వాళ్ళందరూ ప్లోరాలిటీ అలా చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ దానికి సమాధానం చెప్తాను నేను చెప్తాను సమాధానం బట్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆన్సర్ సో వాళ్ళ బుద్ధిలో శని ప్రవేశించాడు దట్ ఈజ్ మై రిప్లై శని శని అంటూ ఉంటారు శని రాహు శుకరు వీడు అందరూ దారు అది అక్కడ వాళ్ళ బుద్ధిలో ప్రవేశించాడు అందు గురించి ద్వైతమును సత్యంగా భావిస్తున్నారు ద్వైతము సత్యము అని ఎవడైతే అంటాడో వాడిని అసలు మేము కన్సిడరేషన్లోకి తీసుకోము వీ డోంట్ కౌంట్ హిమ్ ఇన్ అవర్ డిస్కషన్ ఒక చోట శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో పూర్వపక్ష అంటాడు ఈ విధంగా సాంఖ్యులు చెప్పారండి అంటాడు అంటే శంకరులు అంటారు దేహిద్వైతి నహ అని అంటారు అంతే ఇంకేం అనరు అంతకంటే ఇంకేవనరు సాంఖ్యులు చెప్పారంటావేమిటి వాళ్ళు ద్వైతులు అని అంటారు అంటే ద్వైతులు చెప్పారంటే అర్థం ఏంటి వద్దు దాని జోలికి వెళ్ళొద్దని దట్ ఈస్ హౌట్ ఈస్ ద్వైతినోహితే సాంఖ్య సాంఖ్యులు అంటే వాళ్ళు చాలా తిట్టలు ఏం తిట్టలు అయితే లాభం ఏమిటండే ద్వైతోహితే ద్వైతులు ద్వైతులు అంటే అర్థం అజ్ఞానము చేత నడుపబడేవారు అని అర్థం దట్ ఈస్ హావిటీస్ ఎత్ర ద్వైతమివతి తర్వాత ఇంకో వాక్యం మృత్యోస్స మృత్యుమాప్నోతి అంత మహాత్మతి వీడు ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు ఇక్కడేమో కర్మ చేశాడు పుణ్యకర్మ చేశాడు స్వర్గానికి వెళ్ళాడు ఇక్కడ మరణిస్తే స్వర్గానికి వెళ్తాడు కానీ ఆ స్వర్గానికి తీసుకువెళ్ళిన కర్మఫలము ఖర్చు అయిపోతూ ఉంటుంది అది ఖర్చయిపోతే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి ఇక్కడికి రావాలంటే పనులన్నీ ఇక్కడికి వచ్చి పుట్టి మళ్ళీ కర్మ చేసుకుంటాడంటే అక్కడ మరణించి ఇక్కడికి వస్తాయి ఇక్కడ మరణించి అక్కడికి అక్కడ మరణించి ఈ బాగా నడుపు నష్టమేముంది బాగా నడుస్తుంది కానీ అప్పుడేమవుతుంది ఇక్కడ మన నుంచి అక్కడికి వెళ్ళడానికి వదిలి కిందకి కూడా వెళ్ళొచ్చు ఓకే మృత్యోత్సవ మృత్యుమాపవుతుంది భేద దృష్టి గలవాడు ఒక మృత్యువులోంచి ఇంకో మృత్యువులోకి వెళ్తూ ఉంటాడు నువ్వేమో దానికే ఏమైనా పేరు పెట్టే ఉంటే పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్తాడని పేరైతే వినడానికి బాగుంది కానీ ఒక మృత్యువులోంచి ఇంకో మృత్యులోకి ఇక్కడి నుంచి అమెరికా వెళ్తాం అంటే ఏమిటో తెలిసినా ఒక యాంగ్జైటీలోంచి ఇంకో యాంగ్జైటీలోకి వెళ్తాం ఉంటారా ఇంకా అతగట్టేమైనా మహాభాగ్యం ఉందా దాంట్లో ఇక్కడ ఉన్నప్పుడు బయట ఎండ ఫ్యాన్లు సరిగ్గా తిరగవు చికాకు పడుతూ ఉంటాం చికాకు పడుతూ కనుక మనస్సులో వర్రీ అవుతూ ఉంటాం అక్కడికి వెళ్తే చక్కగా చల్లగా ఎయిర్ కండిషనరింగ్ కూలింగు కార్పెట్స్ ఉన్నాయి వాటి మీద కూర్చుని వర్రీ అవుతూ ఉంటాం హియర్ వీఆర్ అన్కంఫర్టబ్లీ అన్హ్యాపీ అండ్ దేర్ వీఆర్ కంఫర్టబ్లీ అన్హ్యాపీ అదర్వైజ్ క్యా బడి బాత్ నిజంగా ఈ అమెరికా ఉంది చూసేది నేను దాని రాస్తే నేను తెలుసు మీకు చెప్తున్నారు యు డోంట్ మిస్ ఎనీథింగ్ అయితే అంత పంచభూతాలు ఒకే పంచభూతాలు ఏమీ మార్పు లేదు తర్వాత అది మేబీ వన్ కెన్ గో అండ్ సీ ఐ వన్ రియన్లీ డోంట్ మిస్ ఎనీథింగ్ సో మృత్యోత్సవ మృత్యు మార్పు అవుతుంది ఓ చోట బాగోలేదని ఇంకో చోటకి వెళ్ళి వాళ్ళు అలాగే ఉంటారు మృత్యోత్సవ మృత్యు మార్పు ఒకటి ఊళ్ళో బాగోలేదని ఇంకో ఊళ్ళో ఒకటి ఇది ఉద్యోగం పోవలేదు నేను ఇంకో ఉద్యోగం అరే యు ఆర్ ది చేంజ్లెస్ రియాలిటీ యూ షుడ్ నో దట్ ఫ్యాక్ట్ ఎనీ ఎఫర్ట్ అట్ దేంజ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రమ్ ది హెండ్ బికాస్ యూఆర్ ది చేంజ్లెస్ రియాలిటీ అండ్ యూ నో దట్ ట్రూత్ యూ హెవ్ అచీవ్డ్ ఎవరిథింగ్ యు హెవ్ నాట్ నోన్ ద ట్రూత్ వాట్ ఎవర్ యూ హెవ్ అచీవ్డ్ ఈ వర్త్లెస్ ఇట్ ఈస్ మిత్ రిటైర్ అయిపోతారు ఎక్కడ రిటైర్ అయినా ఒకటే బెంగబెట్టి కూర్చోటానికి ఎక్కడైతేనే మృత్యులు తన ఆత్మస్వరూపం తెలుస్తున్నవాడు ఎక్కడున్నా ముఖంలో చిరునవ్వుతూ ఉంటాడు సో కొంతమంది ఏం చేస్తారు గృహస్థగా ఉండకుండా మనం సన్యాసం గుచ్చేసుకుంటే మనకేమో చక్కటి సాధన బాగా వచ్చేస్తుందని సో తెచ్చేయండి ఫైనల్లీ నథింగ్ హ్యాపన్స్ గృహస్థగా ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్ తోటి యాంగ్జైటీస్ తోటి ఉంటే సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఎంటైర్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్ యాంగ్వేజ్ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం ఇప్పుడైనా తప్పదు అప్పుడైనా తప్పదు తెలిఫోన్ బిల్లు ఇప్పుడు తప్పలేదు అప్పుడు తప్పలేదు ఇంకే పడిపోతే సపోజ్ ఒక కారు కొని ఓ డ్రైవర్ని పెట్టుకున్నారనుకోండి డ్రైవర్ ఈజ్ ఏ న్యూ సెన్స్ యాజ్ ఎ ప్రొఫెషన్ సో వాడు న్యూ సెన్స్ ఇవ్వడం ఎప్పుడూ తప్పదు స్వామీజీకి కూడా న్యూ సెన్స్ నేను ఒక స్వామీజీని చూశాను ఆ స్వామీజీ నన్ను కారులో తీసుకెళ్ళడానికి చెప్పేసి కారు పంపించారు ఆయనకే ఉందో కారు ఆ కారు డ్రైవరు నాతో చెప్పారు నేను ఈ కారు ఒకటికొని డ్రైవర్ని పెట్టానండి నేను సత్సంగాలకి దానికే వెళ్తా ఉన్నాను చాలా సంతోషం మహానుభావు ఆ కారులో నాకు కూడా ప్రయాణం చేసే భాగ్యం కలిగింది అరగంట సేపు ప్రయాణం చేశాను అరగంటలోనే నాకు అవగతం అయిపోయింది ఆ డ్రైవర్ ఆయన్ని హింస పెట్టేస్తున్నాడు నేను చూశాను అరగంటలోనే అరగంటలోనే హింస పెట్టేస్తున్నాను ఏమంటున్నా అంటే ఆ వెనకాల టైరు అంతా వీక్గా ఉందండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అంటున్నాడు అంటే ఆయన వారానికి ఒకసారి ఇలాగే ఒకసారి టైర్ వీక్గా ఉందంటావుసారి కమ్మీ వీక్గా ఉందంటావు వారానికి ఒకసారి ఐదు వందలు నువ్వు ఇది ఒక పెర్మనెంట్ ఎఫ్ఐఆర్గా ఒక టూ థౌజండ్ రూపీస్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ యు ఆర్ ప్లేయింగ్ మిశ్చీఫ్ అని ఆయన మీద అంటే నేను చూస్తుండగానే వాడు స్వామిజీ ఇలాగే చెప్తారులే అని వాడు అప్పుడు అనుకున్నా సో వన్ సెట్ ఆఫ్ యాంగ్జైటీస్లోంచి ఇంకో సెట్ ఆఫ్ యాంగ్జైటీస్ జస్ట్ బై ఛేంజ్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఐ టెల్ లు యూఆర్ ది ఛేంజ్ లెస్ రియాలిటీ యూ రికగ్నైజ్ ద ట్రూత్ అదర్వైజ్ మృత్యోత్స మృత్యు మాపు మృత్యు అంటే పంచమే ఏకవచన ఉండవు ఫ్రమ్ వన్ మృత్యు యూ గోయింగ్ టు అనదర్ మృత్యు మృత్యు మీన్స్ దుఃఖం ఫ్రమ్ వన్ దుఃఖం ఫియర్ అండి మృత్యు స్టాండ్స్ ఫర్ ఫియర్ from one fear from one anxiety you going to another anxiety you should you should try to find out how to get rid of anxiety then oka anxiety lo inchu anxiety lo kelthe how to do next athayatranya pashyati tadalpam ide chandogya lo ostundi atha anta atha annarante andar mundu edo prakarana akkad eedante భూమా భూమా విద్యలో వస్తుంది భూమా సర్వంకల్విధం బ్రహ్మాన్ని దర్శిస్తాడు హీఈ బై జస్ట్ దట్ విషన్ అసలు ఆ గ్లింప్స్ ఆఫ్ దట్ విషన్ వల్ల వాడు హీ బికమ్స్ ఫ్రీ నవ్ అండ్ హియర్ ఇమీడియట్లీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ డిజైర్ కామనల నుండి భయముల నుండి వెంటనే విముక్తిని పొందేస్తాడు అలా కాకుండా అత యత్ ఎత్ర అన్యత్ పశ్యతి ఎత్ర అంటే ఎస్మిన్ కాలే ఏ కాలమునందైతే అన్యత్ పశ్యతి భేద దృష్టిని కలిగి ఉంటాడో తదు వాట్ హీ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ ఈజ్ అల్పం చాలా తక్కువ ఏదో కొంత పుణ్యం ఆ పుణ్యం కొంత ఫలం ఏదో కొంత ధనాన్ని సంపాదిస్తాం దానివల్ల కొంత ఫలం అల్పం ఆ మహాఫలము మోక్షరూపమైన ఫలము ఎన్నడూ సిద్ధించదు తర్వాత అన్యోసావన్యోహమస్మితి నసవేద ఈ వాక్యాలు పిడుగుల్లాంటి వాక్యాలు ఈ బృహదారం యుగంలో బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో వాక్యం అన్యోసా వన్యోహమ స్మితి నస వేద ఆ మాట ఎవరి గురించి చెప్తున్నారో తెలుసునండి యోన్యాన్ దేవతాముపాస్తే అంతకు ముందున్న వాక్యం అది యోన్యాన్ దేవతాముపాస్తే అన్యోసా వన్యోహమ స్మితి నసవేద యథా పశువు దట్ ఇది టోటల్ స్టేట్మెంట్ ఆ యథా పశువు తీసేశారు అక్కడ ఆ ముందు యోన్యాన్ దేవతాము పాస్తే నా దగ్గర నేను చెప్పాను ఈ పాఠం బ్రహ్మవిద్యా బ్రాహ్మణం పాఠం ఆ విద్యార్థులు దే కెన్ రికగ్నైజ్ దిస్ స్టేట్మెంట్ సో అక్కడ వాక్యం ఏమిటంటే యహా అన్యాన్ దేవతాము పాస్తే ఈ వాక్యం చూస్తే నాకు ఆశ్చర్యం చూసి ఐ ఆల్వేజ్ వండర్ యుషుడ్ వండర్ అండి ఇప్పుడు మీరు సూర్యుడిని చూస్తే మీరు ఎప్పుడైనా వండర్ అయ్యారా లేరా వండర్ కాలేదనుకోండి యూ డోంట్ నో ఎనిథింగ్ మీరు కన్సిస్టెంట్గా వండర్ అవుతుంటే అది సాధనండేది కన్సిస్టెంట్లీ వండరింగ్ ఈజ్ ది గ్రేటెస్ట్ సాధన రియల్లీ ఆశ్చర్య ఉత్పశ్చితి ఖచ్చితమేనా సూర్యుడిని చూసి మీరు వండర్ అయ్యారంటే యు హ్యావ్ భక్తి అని ఈశ్వరా అర్థం లేకపోతే సూర్యుడిని చూసి ఏమీ వండర్ కాలేదనుకోండి నథింగ్ హ్యాపన్స్ ఇప్పుడు సినిమా హీరోని చూసి వండర్ అయ్యారంటే అర్థం ఏంటి యూఆర్ ఏ ఫ్యాన్ ఆఫ్ ద ఫెలో అని వాడిని చూసినా ఏ నేను రోడ్డు మీద వెళుతూ ఉంటాను వాడు ఎవడో కనపడతారు హూస్ డిస్ అని అడుగుతా ఓస్ ఫలానా అని చెప్తాను ఓసారి నన్ను ఒక మిత్రుడు వచ్చి స్వామీజీ న్యూ జెర్సీలో మిమ్మల్ని మేము సంజయ్ దత్తో మిలాయిస్తాము సంజయ్ దత్త సంజయ్ దత్త సునీల్ దత్తు కుమారుడు సంజయ్ దత్తో మిలాయిస్తాము రండి మా ఇంటికి వస్తున్నాడు మీరు కూడా వస్తే పరిచయం చేస్తాను నేను చెప్పాను నేను బాధ్యు ఎందుకు నాకు సంజయ్ దత్తుతో కలవడం ఎందుకండి వాట్ I said, no. No, no, Sanjaitat is a సంజయ్ దత్ ఈస్ ఎ జిజ్ఞాసు హీ హీ కమ్స్ టు మై ప్లేస్ ఆర్ హీ అటెండ్స్ మై క్లాస్ అండ్ హీప్స్ ఐ మే గో టు Puja ఈస్ నాట్ పూజ స్వామిజీ పూజా భట్ దగ్గరికి వెళ్ళొచ్చారు దట్ ఈస్ నాట్ ద ఇష్యూ samasya అయితే Otherwise, కాదు uh, should I meet షుడ్ ఐ Suppose I meet సపోజ్ ఐ and I wonder అండ్ ఐ వన్ it is. that means what? I am దట్ మీన్స్ వాట్ ఐ ఆమ్ హ్యావింగ్ ఏ సార్ట్ ఆఫ్ ఆరాధనాభావం Right? ప్యాన్ థింగ్ టువర్డ్స్ రైట్ అదేవిధంగా మీరు సూర్యుడిని చూసి లేకపోతే గీతని చూసి లేదా శ్రీకృష్ణుడు తలపునకు వస్తే శ్రీరాముడు తలపుకొస్తే మై గుడ్నెస్ వాట్ ఏ క్యారెక్టర్ ఇటీస్ అని యూ షుడ్ వండర్ కన్సిస్టెంట్లీ యూ షుడ్ వండర్ దట్ ఈస్ భక్తి ఎనివే సో ఇది ఈ వాక్యం అలాంటి వాక్యం ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇది మార్న్ వెల్స్టేట్మెంట్ ది స్టేట్మెంట్ ఈజ్ పిడుపుల్ స్టేట్మెంట్ నెత్తి మీద పిడుగు పడినట్టే ఎలాగంటే యహా అన్యాన్ దేవత ముపాస్తే ఇటు దేవతను ఉపాసన చేస్తున్నాడు ఈ దేవత తనకంటే భిన్నంగా ఉందని ఉపాసన చేస్తున్నాడా భిన్నంగా అభిన్నంగా ఉందని ఉపాసన చేస్తున్నాడా స్టార్ట్ విత్ భిన్నంగా భాషించినా వాస్తవంలో అభిన్నమే అని కనుక ఉపాసన చేస్తే పర్వాలేదు వాడు హీఈ్ ఆన్ ది కరెక్ట్ పాత్ర కానీ వాడు అలా చేయట్లేదు యహ అన్యాన్ దేవతాముపాస్తే నాకంటే అన్యంగా ఉందని చేస్తున్నాడు మనం అక్కడితో తాపొచ్చ శృతి ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఫర్దర్ అన్యోసౌ అన్యోహం అసౌ అన్య ఈ దేవత అన్యము అహం అన్య నేను భిన్నంగా ఉన్నాను ఇది ఉపాస్తే అని ఉపాసన చేస్తున్నాడు నవేద వాడికి ఏం తెలియలేదు సహా నవేద యథా పశు తర్వాత వస్తుంది యథాపశు అది నిందావాక్యం కాదు దాంట్లో నింద ఏం లేదు పశువు ఏమిటంటే ఎందుకంటే ఆ పశువుని శంకర్లు బ్రహ్మసూత్ర భాషంలో ఉన్నారంటే పశువాదిభిశ్చావిశేషాత్ అని ఒక పెద్ద దృష్టాంతం అది ఇప్పుడు ఆ ఉందనుకోండి మీరు గడ్డిని పచ్చటి గడ్డిని దానికి ఆఫర్ చేస్తే అది వెంటనే అలాగా ఒకసారి దాన్ని మీకేసి చూస్తుంది గడ్డికేసి ఒకసారి చూస్తుంది మీకేసి ఒకసారి చూసి ఇటు కన్సి ఏ కన్సిడరేషన్ ఇంకొక క్షణం పరిశీలించి ఈ పర్సన్స్ ఫేషియల్ యాటిట్యూడ్ కూడా ఫేవరబుల్గా ఉన్నట్టు దానికి అనిపిస్తే ముందుకు అడుగులు వేసుకుంది మీ దగ్గరికి రావటానికి అది నాలుగు అడుగులు వేసిన వెంటనే మీరు గడ్డి కింద కర్ర చేత్తో తీసుకుంటే ఇట్ స్టాప్స్ దట్స్ ట్రాక్స్ వెంటనే ఆగిపోతుంది ఆగిపోయి ఇంకోసారి మీ ముఖంలో చూసుకుంది చిరునవ్వు కోపం వచ్చేసింది ముఖంలో వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది యథా పశువు ఇన్ ది సేమ్ వే అన్యోసావస్మి అన్యోహమస్మి అదేవత అన్యము నేను అన్యము ఆ దేవత మనకేమైనా ఫేవర్స్ ఇస్తుందా ఐ గో ఫార్వర్డ్ డూ ఉపాసం లాస్ట్ ఇయర్ సత్యనావృతం చేసాం ఇయర్ మంచి ఫైనాన్స్ బాగుంది మళ్ళీ ఏడాది కూడా చేసాం బాగుంది నెక్స్ట్ ఏడాది సత్యనావ్రతం చేసాం కానీ నాగార్జున ఫైనాన్స్ మూసేసాం సచినావ్రతం దారి సచినావ్రతమే నాగార్జున డిసిఎల్ ఫైనాన్స్ ప్యాన్ఆర్ ప్యాటర్న్స్ ఉన్నా రియల్ థింగ్ అరే సచినావ్రతం ఉద్దేశం కానీ ఇలా అయింది ఏమిటి ఆ నెక్స్ట్ ఇయర్ సచినావ్రతం దగ్గర వచ్చేటి కంగారు లేదలే మళ్ళీ ఏడాది చేద్దాం అనుకుంటుంది యథా పశువు సో ఓకే నేను ఎంపిరికల్ రియాలిటీ ఆల్ దిట్ ఈస్ ఓకే మనం ఇక్కడ ఎంపికల్ రియాలిటీ పాఠం చదువుకోవట్లేదు మనం తైత్రి ఉపనిషత్ భాషను చదువుతున్నాం తైత్రీ ఉపనిషత్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సో నవేద అని స్పష్టంగా వేదం చెప్తే దీంట్లో ఇంకా మళ్ళీ మరో వీళ్ళు ఇలా ఇంటర్ప్రిట్ కొంతమంది ఇలా అంటూ ఉంటారు కాబట్టి ఈ ఆచార్యులు ఇలా ఇంటర్ప్రిట్ చేస్తే ఆ ఆచార్యులు అలా ఇంటర్ప్రిట్ చేస్తారు నేనంటాను ఇంటర్ప్రిటేషన్స్ నువ్వు చదవదంటా ఇంటర్ప్రిటేషన్స్ తర్వాత చదవచ్చు ముందా వాక్యాన్ని నువ్వు చూడవయా అథా యోన్యాన్ దేవతా ముపాస్తే అన్యోసౌ అన్యోహమస్మీతి నసవేద యథా పశు ఎవరి ఇంటర్ప్రిటేషన్ నాకెందుకు నా ఇంటర్ప్రిటేషనే నాకు చాలు ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు మీ శాస్త్రం అయితే ద్వైతాన్ని చెప్పట్లేదు నోనో శాస్త్రంతో నాకు సంబంధం లేదు ఐ విల్ గో లాంగ్విత్ ద్వైతం అంటే చిరంజీవి యూ గోయ లాంగ్విత్ ఏంటి దర్ ఇస్ నో ప్రాబ్లం మేమేమో ఇప్పుడు జనాలను పోగేయడం కోసం చూడటం శాస్త్రం ఎప్పుడో చూడదు శాస్త్ర దృష్టిలో ఏం ఓట్లా డెమోక్రసీయా ఇట్ ఈస్ నథింగ్ లైక్ ద ఎనీవే నెక్స్ట్ వాక్యం ఉదరమంతరం కుదుతే అథతశయం ఇత్యా శృతి అని శంకర్లు ఇచ్చాది శృతి శతభ్య ఎన్నో శృతి వాక్యాలున్నాయి వేదము చిన్నపిల్లవాడికి తల్లి చెప్పినట్టుగా చెప్తూ ఉంటుంది అయినా ద్వైతంలో బతుకుతున్నావురా అది సత్యం కాదు తల్లి కొడుకు చెప్తుంది రే అలరి జనరుగా తిరుగుతున్నావురా కరెక్ట్ కాదు ఆ ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు కరెక్ట్ కాదు క్లబ్బులకు వెళ్తున్నావు కరెక్ట్ కాదు రాత్రి బాగా ఆలస్యంగా ఇంటికి కరెక్ట్ అలాగే శృతి కూడాన్యోహమస్మితి నశవేదా ఉదరమంతరం కురితే అల్పమపి భేదం కురితే అంతరం భేదం అల్పమపి అరం ఉత్ అంటే చా అరం అల్పమపి కొద్దిపాటి భేదాన్ని కూడా నువ్వు చేస్తే అత్య భయం భవతి వాడికి భయం కలుగుతుంది వాడు భయానికి భాజనుడైపోతాడు భయం వాడిని విడిచిపెట్టదు ఇది ఈ శృతి పదే పదే పదే ఈ ద్వైత వాసనని తగ్గించటానికి ఆ ద్వైత వాసనల నుంచి మనల్ని బయటపడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినా కూడా వీడు ద్వైతమే సత్యం అనుకుంటుంది వాడికి బుద్ధి శని ఉందని అర్థం అరీవే తర్వాత సత్యత్వం చకదైవానుద్రష్టవ్యం ఏకమేవా ద్వితీయం బ్రహ్మైవేదం ఆత్మైవేదగం ముఖ్యాదిశ్రుతిశతేభ్యో ఈ విధంగా ఈ ఉదరమంతరం గురుతే అత్యభయంతి వాక్యం మీకు తైత్రీయంలో వస్తుంది బ్రహ్మవదిలో వస్తుంది అది ఇంకా విస్తారంగా వస్తుంది కాబట్టి సమస్య కాదు ఈ విధంగా ద్వైతము యొక్క మిథ్యాత్వాన్ని పదే పదే బోధించి సైమల్టేనియస్గా వేదం ఏం చేస్తుందంటే ఏకత్వము యొక్క సత్యత్వాన్ని ఏక యూనిటీ ఈజ్ రియల్ ప్లోరాలిటీ ఇస్ అప్యారెంట్ ప్లూరాలిటీ లేదని చెప్పదు శృతి అప్యారెంట్ లేదనుకోండి ప్లూరాలిటీ లేదని చెప్పాలండి మీకు ఎందుకు చెప్పడం ఎందుకు లేని దాన్ని మీరే లేదని తెలుసుకుంటారు అది ఉన్నట్టు భాషిస్తోంది అది దట్ ఈస్ ది ప్రాబ్లం ఉన్నట్టు భాషిస్తోంది కనుక అది It is apparent it is not real i am chapal shuch we these are some of the psychological problems we young people untarandi oka young man she loved mathuri dikshit oka young young graduate university student he loved mathuri dikshit vidu em chesado nain gar daggara dabbu teesukoni bombola ma kadachhe he wants to meet mathuri dikshit and he wants to propose marriage proposal అప్పుడు వాడి బ్రదర్ వాడి బ్రదర్ కూడా ఏం చేశాడు అంటే హీ టు క్లిమ్ టు ఎ సైకి ఆర్టిస్ట్ అండ్ దెన్ ది సైకి ఆర్టిస్ట్ క్రియేటెడ్ సచ్ ఎ సిచ్యువేషన్ దట్ హీ రియలైజెస్ హిస్ ఫాలో తను చేస్తున్న మూర్ఖత్వము తనకి అవగాహన వచ్చే విధంగా వాడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి నువ్వు మాధురి దీక్షిత ఏదో నేను వెళ్ళాడుతుంది అనుకుంటున్నామో వారు వెలువడ ఆ సినిమాల్లో అలా చూపిస్తారు అదేదో సినిమాలో ఆవిడ ఎవడనో అలాంటి రోడ్డు మీద వెళ్ళి వాడిని పెళ్ళాడింది కాబట్టి నన్ను కూడా అలా పెళ్ళాడకపోతుందా అని వీడి ఆశ ఏదో ఉంది వీడికి ఏదో సం ఆ భ్రాంతిని తొలగించితే వాడు హీ బికేమ్ నార్మల్ అని దానికి మ్యారీడ్ అయిన అనదర్ ఎవరో మనం సో ఆ విధంగా ఎక్కడ ఈ నానాత్వము మనం నానాత్వం సంసారంలో పడి ఉంటే ఆ సైకలాజికల్ డిఫెక్ట్ ఈస్ వేరే అండర్స్టాండింగ్లో డిఫెక్ట్ ఆ డిఫెక్ట్ని మనకి తగ్గించడం కోసం అని సో అనేక చోట్ల సత్యత్వంచ ఏకత్వస్య ఏకత్వం యొక్క సత్యత్వాన్ని అనేక శృతి వాక్యాల చేతనం చెప్తూ ఉంటుంది ఎలాగంటే ఏకధైవ అను ద్రష్టవ్యం చూడు ద్రష్టవ్యం మీరు చూస్తూ ఉంటారు ఎలా చూస్తారు బహుత్వంగా చూస్తారు నానాగా చూస్తారు అను అంటే విచారం చేస్తారు ఇప్పుడు ఆభరణాలన్నీ నానాగా చూస్తారు ఒకంత విచారం చేస్తారు ఏదో వేదాంత క్లాస్ అటెండ్ చేస్తారు విచార అను అంటే పశ్చాత్తం ఆ విచారము అను పశ్చాత్ దేని పశ్చి దేని తర్వాత పశ్చాత్ అంటే విచారం పశ్చాత్ విచారం అను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీకేం తెలుస్తుంది ఏ కథ అను అరే ఇదంతా నానా అనుకున్నానే నాట్ నానా ఇట్ ఈస్ ఇట్ ఈస్ వన్ ఆప్షన్ ఆఫ్ లైఫ్ అపీరింగ్ యాజ్ మెనీ ఇట్ ఈస్ వన్ నేచర్ నాట్ టెన్ నేచర్స్ ఆర్ హండ్రెడ్ నేచర్స్ ఇట్ ఈస్ వన్ నేచర్ అపీరింగ్ యాజ్ మెనీ this one life appearing as man it is one reality appearing as man investigate cheyaledu ankonde manya ganapadu investigate chesko mm -hmm. one nature it is one forest the one nature it is one universe it is one brahman investigate chesthe a ekathva you have to highlight the unity part of it ala highlight chesko అప్పుడు నీకు ఆ డిఫెక్టివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అది పోతుంది అని శృతి సూపర్ సైకాలజీ ఏకదైవ అనేది ప్రస్తుతం తర్వాత ఏకమేవా అద్వితీయం ఈ వాక్యం మనం చూడనే చూసాం బ్రహ్మ సర్వం ఇదం సర్వం బ్రహ్మైవ సో ఇది చాలా ఇది మనం ఇంకా ఎదురు కూడా వస్తాయి ఈ వాక్యాలు వీటి మీద చాలా కావాల్సిన విచారం చేయవచ్చు బాధాయాం సమానాధికరణీయం అని కావాల్సిన శాస్త్రీయమైన ప్రసంగం ఉంది సో వీ విల్ డిస్కస్ ఇట్ సో ఈ సర్వము కూడా బ్రహ్మ ఈశావాస్యమిదము సర్వం అని ఇంకో వాక్యం ఆయన కోర్చేయలేదు ఎన్నెని కోర్చేస్తారు ఆత్మభేదం సర్వం ఇది చాందోక్యంలో వస్తుంది భూమా విద్యలో వస్తుంది ఇదంతా కూడా ఆత్మయే అని ఈ విధంగా శృతి శతములు వందలాది శృతి వాక్యాలు ఏకత్వాన్ని బోధిస్తున్నాయి తర్వాత నచ సంప్రదానాది కారక భేదాదర్శనే కర్మోపద్యతే సో సంప్రదానము అపాదానము ఆధారము ఇలాగంటే ఆరు కారకాలు ఉన్నాయి ఆరు వేరువేరు కారకాలు కర్త ఇటుంటే కర్మ ఇటు ఉంటుంది సంప్రదానం ఇటు ఉంటే అపాదానం ఇటు ఉంటుంది ఆపోజిట్ సో భిన్న భిన్నములైనటువంటి కారకాలు ఉన్నాయి ఈ కారకాలన్నీ వేరువేరుగా ఉన్నాయి అని వీడు దర్శిస్తే అప్పుడు కర్మ అనేది కారకాలు వేరువేరుగా లేవు అని అన్నప్పుడు కర్మ కుదరదు భాగవతంలో రహుగణ భరత సంవాదం అని ఉన్నది భరతుడు పలకీ మోస్తూ ఉంటాడు భరతుడి జ్ఞాని ఆయన పలకీ మోస్తూ ఉంటాడు ఆ పల్లకీలో రహుగణుడు కూర్చుంటాడు రహుగణుడు కూర్చుని ఆయన అంటాడు భరతుడిని ఎమయా బాగా దిట్టంగా బాగానే ఉన్నావు కదా ఏడు అలా వేస్తున్నావు ఏంటి స్టెప్పు అని అంటే భరతుడు అంటాడు స్టెప్పు నేను వేస్తున్నాను నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నేను వేయట్లేదు స్టెప్ అదేమిటా నువ్వు స్టెప్ లేకపోవడం ఏమిటి అది ఇదంటే చూడు పృథివీ ఉన్నది కదా పృథివీ మీద పృథివీ ఈ దేహం పృథివీ పృథివీ మీద పృథివీ వికారం దేహం ఆ దేహం మీద మళ్ళీ పృథివీ వికారమే చెక్కతో తయారు చేసిన ఈ పళ్ళకి దాని మీద మళ్ళీ పృథివీ వికారమే నువ్వు కూర్చుని ఉన్నావు దీంట్లో మోస్తున్నారు వెలువడ నేనైతే ఏం మోయట్లేదని చెప్పాడు అదేపటికి ఆయ పై కళ్ళు పైకి పోతాయి అయ్య బాబోయ్ ఇది ఎక్కడ ఈ ఇంటి తీసుకొచ్చి పెట్టేరేమిటి పల్లకీలోనని పల్లకీ దింపించి వెంటనే కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా నేను కపిల మహర్షి దగ్గర వేదాంతాన్ని చదువుకుందుకు వెళ్తున్నాను మధ్యలో మీరు కనపడ్డారు అసలు ముందు మీరు నన్ను క్షమించారంటేనే తర్వాత మాట అంటే ఆయన అంటారు నేను క్షమించేయనలే అంటారు అందుకే క్షమించడానికి అవమానం ఫీల్ కాలేదు పను నువ్వు క్షమించాను అనమంటున్నావు నీ సంతృప్తి కూడా క్షమించాను అంట సో కారక భేదాన్ని దర్శిస్తే కర్మ కానీ కారక భేదాన్ని దర్శించని వాడికి కర్మ ఏమిటండి ఏం కర్మ కర్త అసలు లేదు ఇస్ నో కర్త ఎవరిథింగ్ హ్యాపన్స్ వై ద యూనివర్సల్ పవర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ యూ థింక్ దట్ యూఆర్ ది కర్త అంత పెద్ద మిస్టేక్ అదే కానీ ఇంకొకటి లేదు యూ థింక్ అబౌట్ ఇట్ కాబట్టి కారక భేదమే లేనివాడికి కర్మేమిటి కారకములు భేదం అనుకునేవాడికి కర్మ కాబట్టి విద్యను కర్మ అవి రెండు ఒక చోట ఉండవు తర్వాత అన్యత్వదర్శనాపవాదశ్చ విద్యా విషయ సహస్రశయతే విద్యా విషయ అంటే విద్యాగోచరే అంటే విద్యా ప్రకరణం మీరు ఉపనిషత్తు ప్రకరణం కానీ జ్ఞాన ప్రకరణం దగ్గరికి మీరు వచ్చారంటే ఏది అన్యము కాదు అని అన్యత్వ దర్శనము దాన్ని అపవాద చేసేస్తో దాన్ని కొట్టిపారేస్తో అన్యత్వ దర్శనము తప్పు అని చెప్పేటువంటి వాక్యాలు వేలాది వాక్యాలు మీకు అసలు ఆ విద్యలోకి వస్తే కనపడుతుంది ఇంత భేద భేద ఉపమర్దం అయిపోతూ వాడు కర్మ ఏం చేస్తాడు ఎలా చేస్తాడు కర్మ వాట్ ఈజ్ ది ఇన్సెంటివ్ ఫర్ కర్మ అసలు ద విషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కర్మ అని అంటారు విరోధో విద్యాకర్మణోహ కాబట్టి విద్యాకర్మలకు విరోధమే తర్వాత అతశ్చ సముచ్చయాపత్తి కాబట్టి సముచ్చయం కుదరదు అనుపత్తి అంటే పోసా కాదు కోదా రాదు యుక్తియుక్తము కాదు సమన్వయం కుదుర్ అజ్ఞానావస్థలో కర్మలు చేసుకుంటాడు జ్ఞానిగా కర్మలు మానేస్తాయి సమన్వయం కుదుర్ ఈయన జ్ఞాని ఈయన కర్మలు చేయుడు ఆయన ఇంకా ఆ సత్యాన్ని తెలుసుకోలేదు తెలుసుకుని దారిలో ఉన్నాడు కానీ ఇంకా తెలియడం తర్వాయి కర్మలు చేస్తాడు ఇంకా రాగద్వేషాలు ఉన్నాయి కర్మలు చేసుకో వీడికి రాగద్వేషాలు లేవు ఇంకా కర్మలు ఎందు సో ఏకకాలంలో ఏక పురుషుడు అనే సముచ్చయం కుదరదు కానీ విభిన్న కాలాలలో ఒకే పురుషుడు అనే సమన్వయం కుదురుతుంది ఒకే కాలంలో వేర్వేరు పురుషులు అనే సమన్వయం కూడా కుదురు నాకేం కర్మవిరోధమేం కాదు సముచ్చయం దగ్గరే అభ్యంతరం ఎందుకు కూడా అభ్యంతరం ఏదో ఒక ఆగ్రహం చేత అభ్యంతరం కాదు ఒక ప్రతిడిస్టిడ్ ఒపీనియన్తో అభ్యంతరం కాదు అది యుక్తియుక్తం కాదు నీవు కేవలమో అజ్ఞానం చేత ఏదో సముచ్చయం సింథసిస్ సింథసిస్ అనే మాట అది వినడానికి పొలిటికల్స్ పొలిటికల్ వర్డ్ అది సింథసిస్ అంత సింథసిస్ చేసేయాలి ఎలా సింథసైజ్ చేస్తారు మీరు ఈ మధ్యన క్రిస్టియన్ మిషనరీస్ని అడిగారు క్రిస్టియానిటీ ఒక్కటే కాదు మోక్షోపాయము సాల్వేషన్కి క్రిస్టియానిటీ ఒక్కటే కాదు శ్రీరాముడిని ఆరాధించినా శ్రీకృష్ణుని ఆరాధించినా కూడా మోక్షాన్ని పొందవచ్చు అని మీరు ఒప్పుకుంటారా బాబు అంత మాత్రం మీరు ఒప్పుకుంటే మనందరం కలిసిమెలిసి ఉందాము అని అడిగాను అడిగితే వాళ్ళు చెప్పారు మేము ఒప్పుగా మోక్షం పొందాలంటే క్రిష్టే ఇంక మరి మోక్షం లేదు అయితే మేమందరం మీరందరూ నరకానికే మేమే మేము వన్ పర్సెంట్ పాయింట్ స్వర్గానికి వెళ్తాం ఇప్పుడు పొలిటీషియన్ వచ్చి రెండింటినీ సెంథసైజ్ చేయండి అంటాడు ఏమిటి సెంథసైజ్ చేస్తాను చేయండి సెంథసైజ్ ఎలా చేస్తారో రెండింటినీ ఉడికి పొలిటికల్ స్పీచ్కి ఉపయోగపడుతుంది తప్పించి అంతకుమించి దేనికి ఉపయోగపడుతుంది సెంథసైజ్ చేయాలంటే కొంత కామనాలిటీ డెవలప్ కావాలి ఎనీవే సముచ్చుపత్తి తర్వాత అత్రయదు సంహతాభ్యాం విద్యాకర్మభ్యాం మోక్ష అనుపపన్నం తత్ కాబట్టి ఈ ప్రసంగానికి ముందు ఏమన్నామంటే ఫిఫ్టీ ఫిఫ్టీ విద్య ఫిఫ్టీ కర్మ ఫిఫ్టీ కలిపి మోక్షాన్ని ఇస్తాయి సంహతాభ్యాం విద్యాకర్మభ్యాం అనే పక్షం ఏదైతే మూడో పక్షం అది అది అనుపపన్నం అది పోస పూర్ణముదూర్ న పూర్ణ పూర్ణముద్య పూర్ణనమాయ పూర్ణమైవశిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుగ్రో నమో రేపు ఎక్స్ట్రా